శ్రుస్మృతిపురాణామాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకర పర్యాచుక్రమకాయమస్నా విరగు శుద్ధమపాపవిధు కవినీషీ పరిభూ స్వయంభూ యాథాథ్యతోర్థన్ యం స్వయం స్వయముగా ఉన్నది అంటే ఈ మొత్తం జగత్తు స్వయముగా ఉన్నది చెప్పడానికి వీల్లేదు జగత్తుని స్వయముగా ఉన్నది చెప్పడానికి వీల్లేదు దీన్ని ఈ మాటను భగవాన్ రమణ మహర్షి తరచుగా ఉటంకిస్తూ ఉండేవారు జగత్తు స్వయముగా ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు జగత్తు స్వయం ప్రకాశము కాదు స్వయముగా ఉన్నది అంటే తనంతా తాను తెలుస్తూ ఉన్నది అని అది స్వయముగా ఉన్నది కాదు పరప్రకాశ్యము ఇప్పుడు మీరు చెప్పండి వితిన్ దట్ స్మాల్ ఎగ్జాంపుల్ వితిన్ ది ఎగ్జాంపుల్ మట్టి స్వయముగా ఉన్నదియా కుండ స్వయముగా ఉన్నదియా వితిన్ దాట్ అంటే మట్టి స్వయముగా ఉన్నది కుండ స్వయముగా ఉన్నది కాదు ఆ మట్టిని కొంచెం హెయిర్ ఫెయిర్ బదల్కరంటారు చూడండి కొంచెం ఇటు అటు దాన్ని గడబిడ చేసి దానికి మీరు ఒక నామకరణం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడైనా ఎదుగుదో మీకు తెలుసో తెలీదో ఇది నేను చూశాను ఎక్స్పెరిమెంట్ కూడా చూశాను అంటే యాక్చువల్ గా అది డాక్యుమెంటరీ చూశాను ఒక పెయింటర్ ఉంటాడు ఆ పెయింటర్ ఏం చేస్తాడంటే ఒక మైదానంలోకి వెళ్ళిపోయి ఆ మైదానంలో ఆ సెంటర్ లో ఒక బాంబు లాంటిది పెట్టి దాంట్లో ఈ పెయింట్ ప్లాస్టిక్ సంచుల్లో ఆ ఫైవ్ ఫైవ్ కలర్స్ పెయింట్స్ ని సీల్ చేసి ఆ బాంబు లాంటి దాంట్లో పడేసి దాంట్లో డెటర్నేటర్స్ పెట్టి బాంబు దాని చుట్టూ క్యాన్వాసులు ఫిక్స్ చేసి వీడు హండ్రెడ్ యార్డ్స్ దూరానికి వెళ్ళి డెటనేట్ చేస్తాడు దాన్ని రియల్లీ ఐఎమ్ నాట్ ఎగ్జాసరేటింగ్ అది డెటనేట్ చేసినప్పుడు ఆ కంటైనర్ పగిలి లోపల ఉన్న పెయింట్స్ అన్ని పెయింట్ పెయింట్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా శాచెట్స్ అవన్నీ పగిలి ఈ క్యాన్వాసుల మీద పిచ్చి పడ్డట్టుగా పడుతుంది అనమాట దట్ ఈజ్ హీజ్ పెయింటింగ్ అప్పుడు ఆ క్యాన్వాస్ తీసుకొస్తాడు ఇప్పుడు ఆరు క్యాన్వాసులు అప్పుడు ఆరు పెయింటింగ్లు అయిపోయాయి ఒక్క డెటనేటర్ తోటి సిక్స్ పెయింటింగ్స్ అవి తీసుకొచ్చి ఆ సైడ్స్ కట్ చేసేసి ఇప్పుడు దాన్ని పరిశీలిస్తాడు పరిశీలించి దానికో పేరు పెడతాడు దానికి ఒకదానికి ఏమైనా పెడతాడు ఈవినింగ్ స్కాయ్ అని పెడతాడు ఒక పెయింటింగ్కి ఇంకో పెయింటింగ్కి a woman a young lady behind the veil ani payipurtadi ante dantlo edo mana lady shape edo kanapaduddali vaadiki ippudu the evening sky adin svayambhu kaadu veedu pettina vera adi this man is putting it there it, it it doesn't say i am i am the evening sky ani adi jappalu veedu pettata kada kabatti matti kunda matti svayambhu kunda స్వయంభూ కాదు విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ అయితే కొంతమంది వేదాంత విద్యార్థులు ఏమనుకుంటారంటే మట్టి సత్యం అనుకుంటారు వృత్తికేత సత్యం అని కదా ఓ వాక్యం మట్టి సత్యం మట్టి సత్యం కాదు బ్రహ్మ సత్యం మరి మట్టి సత్యం అని కదా శృతి అంటే విత్ దట్ ఎగ్జాంపుల్ అని చెప్పే నేను ఇలా పెడుతూ ఉంటాను అంటే ఈ ఈ సిగ్నల్ సింబల్ దేనికంటే ఒక సెట్కి సింబల్ అది ఎ సెట్ ఈజ్ ఇండికేటెడ్ లైక్ దాట్ విత్ ది సెట్ ఆఫ్ Uh, clay and పార్ట్ clay is real, within that set. So, then uh, further ఫర్దర్ matti మట్టి కూడా అసత్యమై బ్రహ్మ సత్యం అవుతుంది కాబట్టి బ్రహ్మ ఒక్కటి స్వయంభూ నెంబర్ వన్ దట్ ఈస్ ది రియాలిటీ దట్ ఎ లోన్ ఈజ్ ఎవరిథింగ్ ఎల్స్ అపియర్స్ బట్ రియల్లీ ఈజ్ నాట్ అయితే ఆత్మ బ్రహ్మ స్వయంభూ ఏది స్వయంభూవో అది బ్రహ్మ మరి నేనేమిటి నేను స్వయంభూ ఆత్మ స్వయంభూ ఆత్మని బట్టి ఏ జగత్తు వస్తుంది ఆత్మ నుండి జగత్తు వస్తుంది తస్మాత్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అది దాన్ని చక్కగా వ్యాఖ్యానం చేయొచ్చు ఎలాగంటే నేను కూర్చున్నాను నేను కూర్చు నేను నిద్రపోతున్నాను ఆకాశం ఉందా లేదు ఆకాశము లేదు జగత్తు లేదు కానీ నేనున్నాను నేనున్నాను నేనున్నాను ఆకాశం లేదు జగత్తు లేదు తెలివి వచ్చింది ముందు తెలివి వస్తుంది ఆ చైతన్యం వస్తుంది వచ్చిన తర్వాత తెలివి వచ్చిన తర్వాత నేను అనేది వస్తుంది అయాం నేను అనేది వస్తుంది అయాం వస్తూనే హియర్ ఇక్కడా అనేది తర్వాత వస్తుంది ఇక్కడ అంటే దట్టుకుంబి బెడ్రూమ్ అలవాటు అది బెడ్ అరవాటు అగారు అయాం హియర్ అండ్ నా నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అంటే బెడ్రూమ్ ఇప్పుడు అంటే పొద్దున్న ఉదయం దేర్ ఫోర్ ఆత్మ నుండి ఏమొచ్చింది ఇప్పుడు ఆకాశం వచ్చినది టైం కాలము వచ్చింది కాబట్టి కాలాన్ని ఆకాశంలో ఇంక్లూడ్ చేసేయండి ఆకాశాన్ని కాలాన్ని కలిపి పెట్టేసుకుంటాం మనం స్పేస్ టైం అంటాం కాబట్టి ఏమొచ్చింది ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది ఆకాశం తర్వాత వాయువు అవన్నీ వస్తాయి కాబట్టి ఈ జగత్తు స్వయం ప్రకాశము కాదు స్వయం సిద్ధము కాదు అది పుట్టి గిట్టిది స్వయం ప్రకాశము స్వయం సిద్ధము ఆత్మ అది ఏ బ్రహ్మ ఏది బ్రహ్మయో అది ఏ ఆత్మ కాబట్టి స్వయం భూ నేను ఏదో కొంత చెప్పు ఉంటాను దాని మీద మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తూ ఉన్నాం అలవాటు రీక్యాప్ అంటారు గడచిన దానిని ఒకసారి మళ్ళీ స్పృశించుతా సో శంకరులు ఏమంటున్నారంటే పరిభూహన్నది స్వయంభూహన్నదానికి హేతువు సో పరిభూహు కనుకనే స్వయం ఏది పరిభూహు అవుతూ ఉంటుందో అది స్వయంభూహు అవుతుంది అని నేను ఆ దృష్టాంతం చెప్పాను జనం ఫ్యాక్టరీ స్టార్ట్అప్ కంపెనీని ఒకతను స్టార్ట్ చేస్తాడు అతను స్వయంభూ ముందతను ఉంటాడు స్వయంభూ తర్వాత పరి అతను వీళ్ళ తర్వాత పరిభూ మొత్తం పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది హీఈ్ పరిభూ ఇప్పుడు బిల్ క్లింటన్ బిల్ క్లింటన్ కాదు అతను మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ బిల్ గేట్స్ అతను అనుకున్నాడు ఎంఎస్ డాస్ అని అనుకున్నాడు ms డాస్ అంటే ఏదో ఉంది సో డెస్క్ టాప్ను ఏదో డిస్క్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ సో డెస్క్ టాప్ అనే ఏదైనా కూడా ఉందాగా ఏదో ఉండి ఉంటుంది వాటెవర్ అతనికి ఐడియా వచ్చింది ఈ డెస్క్ ఒకటి ఉంటుంది ఈ డెస్క్ మీద ఫైల్స్ ఉంటాయి మనం ఈ ఫైలు ఆ ఫైలు ఆ ఫైలు ఫైల్స్ అన్నిటికీ నేమ్స్ ఉంటాయి ఆ ఫైల్కి ఒక నేమ్ ఉంటుంది కదా ఈ ఫైల్కి ఈ పేరు ఆ ఫైల్కి ఆ పేరు ఆ నేమ్స్ ఆ ఫైల్స్ అన్నీ మీరు అల్ఫాబెటికల్ లో పెట్టుకోవాలి అయితే పదికి ఫైల్స్ ఉంటే వెతుక్కడమే సరిపడుతుంది లేకపోతే తర్వాత ఈ ఫైల్లో కొత్త పేపర్లు తీసి పెడతాము పాత ఫైల్లో కొన్ని పేపర్లు బాడీ ఫైల్ వస్తూ ఉంటాము ఈ ఫైల్స్ని అలా బాడీ ఇది సిస్టమ్ అతని మైండ్లో ఉంది దీన్ని కంప్యూటర్ మీద ఎలా పెట్టడం అని ఆలోచించి ఒక చిన్న సాఫ్ట్వేర్ చిన్న వన్ పారాగ్రాఫ్ సాఫ్ట్వేర్ రాసి ఈ ఫైల్స్ని సెపరేట్ చేయడం ఇలాంటిది ఏదో అప్పట్లో ఇది మానిటర్ కూడా బ్లాక్గా ఉండేది బ్లాక్ మానిటర్ మీద వైట్ లెటర్స్ తోటి అదంటే ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ నుండి లెటర్స్ వైట్గా ఉంటే స్పష్టంగా కనపడుతుంది అయితే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి లెటర్స్ బ్లాక్గా ఉంటే కూడా స్పష్టంగా కనపడుతుంది ఇది వెరీ ప్రిలిమినరీ థింకింగ్ దీంతో అతను ఒకటి మొదలుపెట్టి ఐబిఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నేను ఇది మొదలుపెట్టి నేను ఇలా రాశానండి ఒక ప్రోగ్రామ్ రాశాను మీరు ఏదైనా దానికి ప్రోగ్రామ్ను కూడా ఆ మాట కూడా బహుశా అతనే పేరు పెట్టాడేమో చూస్తే వాళ్ళు చూసి మాకేమో అక్కర్లేదు పోమన్నారు సరే మరి ఎందుకంటే అతను ఐబిఎం వాళ్ళని ఇంప్రెస్ చేసిద్దామని ట్రై చేశాడు ఎందుకంటే వాళ్ళు బిగ్ పీపుల్ ఇన్ ది ఫీల్డ్ వాళ్ళు ఎప్పుడైతే మా వల్ల కాదన్నాడు నిరుత్సాహపడి పను మనమే మొదలు పెడదామని మొదలుపెట్టాడు స్వయం స్వయంభూ ఏమండి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంతమంది ఉన్నారు లక్ష ఉంటారు వాళ్ళందరి పైన అతను ఉంటాడు పరిభూ కాబట్టి పరిభూహు ఎవడో స్వయంభూహు వాడవుతాడు కాబట్టి పరిభూ అన్నది హేతు స్వయంభూ అన్నది హేతుమత్ ఎవడు పరిభూహయి ఉంటాడో వాడు పరిభూహు అనే కారణం చేత స్వయంభూ అవుతాడు ఈ మాట కూడా నిన్న మీకు చెప్పాను అది భాష్యకారులు అక్కడ అలా రాశారు అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎం ఉపరిష్ట ఉపరి భవతి సర్వ స్వయమే ఇతి హేతో అది ఎవరంటే నిత్యముక్తుడైన ఈశ్వరుడే సహా నిత్యముక్త ఈ యాథాత్యత ఆయన ఉన్నది ఉన్నట్లుగా దేన్ని కూడా డిస్టర్బ్ చేయడు ఉన్నది ఉన్నట్లుగా సృష్టిస్తాడు మీరు ఈ మాట వినుంటారు సూర్య చంద్రమ సౌ ధాతా యథాపూర్వమకల్పయత్ సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా సృష్టించాడు ఎవరు సృష్టికర్త ధాత ఎలా సృష్టించాడు యథాపూర్వం పూర్వకల్పంలో ఎలా ఉందో అలాగే సృష్టించాడు దిస్ ఈజ్ సమ్థింగ్ లైక్ ఇవాళ పొద్దున్న మీరు నిద్రలేస్తారు నిద్రలేస్తూనే మీరు సృష్టి ప్రారంభిస్తారు ఎలా సృష్టిస్తారు యథాపూర్వం సృష్టిస్తారు నిన్న సాయంకాలం ఎలా ఉందో అలాగే సృష్టిస్తారు నిజంగా నిన్న సాయంకాలం ఎలా ఉంది సో నిన్న సాయంకాలం ఎలా ఉందో అలాగే సృష్టిస్తారు మన పద్మారావున మన ఇది అది అలా ఉంది సాయంకాలం ఇవాళ పొద్దున్న మళ్ళీ అలాగే సృష్టిస్తారు నేను సాయంకాలం పడుకునేప్పటికీ ఎవరితోటో కలహం పెట్టుకుని పడుకుని నిద్రపోయారు అనుకోండి పొద్దున్న లేస్తూనే మళ్ళీ కలహము వాడు మన శత్రువు ఇవన్నీ కూడా అలాగే సృష్టించుకుంటారు సో యథాపూర్వం అని యథా ఎలా అలాగే సృష్టిస్తారు ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏమిటంటే పృథివీని సృష్టించినప్పుడు గంధగుణయుక్తంగానే సృష్టిస్తారు తప్ప ఓ రోజు పృథివీ గంధవతి అని ఇంకో రోజు పృథివీ స్పర్శ అని అలాగే కాదు రూపరహిత స్పర్శవాన్ వాయు గంధవతి పృథివీ కాబట్టి ఎలా ఉన్నాయో అలాగే సృష్టిస్తారు దీన్నే ఒక ఆర్డర్ అని అంటారు యూనివర్సల్ ఆర్డర్ అది డిస్టర్బ్ కాకుండా సృష్టిస్తారు సృష్టి కల్పన ఇప్పుడు సినిమా తీశారనుకోండి సినిమా ఎలా ఉంటుంది ఎంత ఆర్డర్ ఇప్పుడు సినిమా తీశారని అందరినీ అలా ఇటు నుంచి అటు పరుగులు తీస్తున్నట్టుగా చూపించి అరగంట సేపు చూపించి పంపించేస్తే వెళ్ళదా వెళ్తారా సినిమాకి అలా వెళ్లరు కాబట్టి వాళ్ళందరినీ చూపించడం కాదు వాళ్ళందరినీ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో చూపించాలి ఆ ఈవెంట్స్ ఎలా ఉండాలి ఒకసారి మేము సినిమాకి వెళ్ళాం టూరింగ్ తాకేసాం అంటే ఇక తడకాలు తాకేసి సినిమాకి వెళ్ళాం సినిమాకి వెళ్ళి సినిమా చూస్తాం ఇంటర్వెల్ కూడా అయిపోయింది సినిమా చూస్తున్నాం చూస్తుంటే ఒకడు ఒకడు ఒక విలన్ ఉంటాడు ఆ విలన్ను పంపిస్తాడు రాక్షసి బాలనాగమ్మ మీదకోడి మీద రాక్షసుడిని పంపిస్తాడు అప్పుడు ఈ హీరో ఆ రాక్షసుడిని చంపేస్తాడు అసలు పెద్ద రాక్షసుడు ఆఖరి దాకా ఉంటాడు వీడు చిన్న రాక్షసుడు చచ్చిపోయాడు కొంత దూరంలో ఈ లోపల ఈ కేతిగాడు అని వీడు వీళ్ళు ఉంటారు అంటే హాస్య నోట్లో ఎవరు ఇద్దరు ఉంటారు సడన్గా ఆ చచ్చిపోయిన రాక్షసుడు మళ్ళీ కనపడ్డాడు కనపడి వీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు కొంతసేపు చూసాము చూసే చచ్చిపోయిన వాళ్ళు ఎలా వచ్చారు చూస్తే మాకు అర్థం కాలేదు ఇంతట్లోకి మొత్తం హాల్లో ఉన్నవాళ్ళందరూ ఏ ఈయన పెద్ద కేక వేశారు అందరూ లేచి నిలబడి ఏ ఏ ఈయన కేకలు వేసేశారు ఏమిటి ఏమైపోయిందిరా అంటే అప్పుడు పరిగెత్తుకు వచ్చాడు మేనేజర్ ఏమిటండి అలాగే చేస్తున్నా అరే వీడు రీల్స్ తప్పు పెట్టాడు అని అంటే అప్పుడు గబోబా ప్రాజెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్టర్ ఆపరేటర్నిచ్చి వాట్లేసి మళ్ళీ రీల్స్ అన్ని కరెక్ట్గా పెట్టించి మళ్ళీ చూసాం సినిమా కాబట్టి యథాతథ్యత సినిమా సత్యమేం కాదు కల్పన కల్పనలో కూడా అది ఎలా కల్పన ఉండాలో అలాగే ఉండాలి కానీ పోలండి అప్పుడది ఇప్పుడు ఉంది ఇప్పుడు అప్పుడు ఉందంటే కుదరదు కాబట్టి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి వీడు ప్రేమించేసి వీడి పెళ్ళి అయిపోయి ఆవిడతో కలిసి కాపురం చేస్తున్నట్టుగా ముందు చూపించి ఒక పావుగంట అయిన తర్వాత ఆవిడని ఫస్ట్ టైం చూసి లవ్ చేస్తున్నట్టుగా చూపించాడు హౌ విల్ యూ టాలర్ ఎట్స్ సచ్ థింగ్ యూ కెన్ నాట్ అదంతా ఇక్కడ అంతే యాథాతథ్యత అర్థాన్ ఉన్నవాటిని ఉన్నవాటిగా అదే అంటారు శంకర్లు యథాతథావ్యం భావ అంటే స్టేటస్ యథాతథ ఎలా ఉందో అలా ఉంది ఆ స్టేటస్ ద స్టేటస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ ఈ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ వే అదనమాట ఆ స్టేటస్ ఆ భావార్థంలో ఆ విధంగా ఉన్నది అనే సెన్స్ వచ్చేటువంటి సందర్భంలో తద్ధిత ప్రచయం చేర్చి ఆ మొదటి ఎకారానికి దీర్ఘం ఎకారం మీద ఉండే అకారానికి దీర్ఘాన్ని చేస్తే యాథాతథ్య అవుతుంది అనమాట సో యాథాతథ్యం దాన్ని పంచమీలోకి మార్చుకోవాలి తస్మాత్ అప్పటికి యాథాతథ్యత అయింది అది ఓకే ఇప్పుడు దీనికి అర్థం చెప్తారు యథాతథ్యర్వజ్ఞత్వాట అనుకున్నాము ఆయన మళ్ళీ అనుకున్నాను ఆయన కరెక్ట్గా అంత సీక్వెన్సెస్ అన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయగలిగాడు సర్వజ్ఞత్వాదం ఆయన సర్వజ్ఞుడు కనుక సర్వము తెలుసున్నవాడు ఏం చేస్తాడు కరెక్ట్ గా పెట్టుకుంటాడు ఓసారి నన్ను చూడడానికి ఒక మిత్రులు ఒక ఒక అమ్మగారు వచ్చారు వచ్చి ఆమె అనుకున్నారు ఈ స్వామీజీ పాపకు పెద్దవాడైపోయాడు అన్నీ సర్దుకోవడం చేత కాదు ఎలా సర్దుకోవాలో తెలియదు పెట్టదు అని అనుకుని నేను ఎక్కడికో బయటకు వెళ్ళిచ్చే లోపల అన్ని పుస్తకాలు సర్దేశారు ఒక అన్ని చిన్న సైజు పుస్తకాలన్నీ చోట పెద్ద సైజు పుస్తకాలని సైజు ప్రకారం నా పుస్తకాలన్నీ సర్దేసి ఆ తర్వాత నేను వచ్చేపడికి స్వామీజీ మీ పుస్తకాలన్నీ చాలా అవకతవకగా పెట్టుకున్నారు మీరు నేను చక్కగా సజ్ చేశానండి మంచిది అని దండం పెట్టేసి ఓ పండిచ్చాను వెళ్ళిపోయారు చూస్తే నాకు మతిపోయింది ఎందుకంటే నేను పెట్టుకో నేను పెట్టుకున్నది అవన్నీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి ఏది ఇది ఆర్డర్ లేని ఏది లేదు అక్కడ అబ్బాయి చాలా అధ్వానం ఏమీ లేదు అన్నీ కరెక్ట్ ఆర్డర్లో లేవు మీరు కనుక అవన్నీ కరెక్ట్ ఆర్డర్లో పెట్టేస్తే నేను వెతుక్కోవడానికి నాకు పది నిమిషాలు పడుతుంది కాబట్టి అంటే ఏమిటి నాకు తెలుసు అది ఏది ఉందో నాకు తెలుసు అక్కడ అది ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది కావాలా అప్పుడు అది కావాలా అది ఎక్కడ పెట్టుకున్నా నాకు అన్నీ తెలుసు ఐ ఎ ఐడియా ఆఫ్ ఎవ్రీథింగ్ దేర్ ఫార్ దట్ ఆర్డర్ సూట్స్ మై నీడ్ బికాస్ ఐ నో దట్ ఇది అవ బట్ ఆమెకి ఆ విషయం తెలియక ఆవిడ ఇంకో రకంగా సిద్ధింది కాబట్టి మీకు ఆ అరేంజ్మెంట్ అన్నది అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు పరమేశ్వరుడు చంద్రుణ్ణి సూర్యుణ్ణి పృథివిని వీటన్నింటినీ కూడా కరెక్ట్గా పెట్టేటంటే అర్థమేంటి వాటి యొక్క చక్కటి జ్ఞానము ఆయనకు ఉండుండాలి లేకపోతే అలా ఇలా పెట్టగలడు కాబట్టి సర్వజ్ఞత్వాత యాథాతథ్యత వాటిని యథాతథంగా పెట్టగలిగినాడు యాథాతథ్యత తస్మాత్ ఈ యాథాతథ్యత అంటే అలాగే ఆ పరిస్థితి అలాగే ఉంది దానికి కారణము కూడా అలాగే ఉంది కనుక ఏమిటి ఈ కారణకార్యభావం ఏమిటి అన్నదాన్ని శంకరులు వివరిస్తున్నారు యథాభూత సాధన అది ఇప్పుడు ఇక టీకాకారుడు బాగా రాశాడు అస్య కర్మణ ఇదం ఫలం నిశ్చితం భవిత ఇది నియమగోచరత్వమేవ యాథాతథ్యం నా పునః పరమార్థ సత్యత ఎంత బాగా రాశాడో చూడండి ఇప్పుడు సినిమాకి వెళ్ళాం సినిమా నుంచి వచ్చేప్పుడు అనుకుంటాం ఎంత బాగా ఉంది సినిమా ఎంత పెర్ఫెక్ట్గా తీసేడు వీడు సినిమాని ఆ సీక్వెన్సెస్ కానీ ఆ యాక్షన్స్ కానీ యాక్టర్స్ కానీ సౌండ్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయి అని మనం ప్రశంసిస్తాం ప్రశంసిస్తే దాని అర్థం ఏమిటి ఆ సినిమా అంతా సత్యమనయా కాదు కాబట్టి ఇక్కడ యాథాతథ్యము అంటే ఈ జగత్తు సత్యం అనే అభిప్రాయం కాదు పరమార్థ సత్యత్వం జగత్తుకు ఎలాగూ లేదు కానీ జగత్తులో మీకు కనపడుతూ ఉండే ఈ చలనం ఏదైతే కలదో ఇది ఈ కర్మకు ఈ ఫలము అనే రూపంగా కర్మ కర్మఫలము ఈ రెండింటికి ఏ నియమము కలదో ఆ నియమము ఉల్లంఘించని విధముగా ఈ జగత్తును ఆయన సృష్టించాడు అభిప్రాయం ఇప్పుడు మీకు తెల్ల రేషన్ కార్డు వాడికి పది రూపాయలు మందు హాస్పిటల్లో పచ్చ రేషన్ కార్డు వాడికి వంద రూపాయలు ఎల్లో రేషన్ కార్డు పచ్చ అంటే ఎల్లో అయిందిగా రెడ్ రేషన్ కార్డు వాడికి ఐదు వందలు అని పెడతారు సోషలిస్ట్ స్టేట్ ఇలాగే ఉంటుంది అందరికీ అనుకూలంగా ఇలా పెడతారు ఇప్పుడు ఒకడు రెడ్ రేషన్ కార్డు వాడు వెళ్ళాడు అనుకోండి వాడి దగ్గర ఐదు వందలు తీసుకుని మందు ఇవ్వడానికి బదులు వాడి దగ్గర పది రూపాయలు తీసుకుని మందు ఇచ్చారు అది ఇట్ ఈజ్ అ వైలేషన్ ఆఫ్ ది లా అలా ఉండడానికి వీర్లేదు సో ఏ రూల్ ప్రకారం అదే జరగాల్సి ఉంటుంది అదేవిధంగా అగ్నిష్టోమం చేసిన వాడికి స్వర్గము సో సత్యనారావతం చేసిన వాడికి సంపద ఈ లోకంలో సంపద ఆ పరిస్థితి అలా ఉండగా ఎవడో ఒకడు అగ్నిశోమం చేసిన వాడికి ఈ లోకంలో సంపద ఇచ్చేసి స్వర్గం లేకుండా చేసి పారేసి ఈ సత్య నాయతమం చేసిన వాడికి ఈ లోకంలో ఏమీ ఇవ్వకుండా స్వర్గాన్ని పట్టుపోయాడు అనుకోండి అప్పుడు ఇద్దరు కూడా నిరుత్సాహపడి ఉంటారు అలా ఇవ్వడానికి వీలు అలాగే పురుషుడుగా పుట్టవలసిన వాడిని స్త్రీగా పుట్టించేసి స్త్రీగా పుట్టవలసిన జీవుని పురుషుడుగా పుట్టించేసినంత కలగాబలం చేసి పెట్టాటనుకోండి అలా ఏమైనా అవుతుందా ఆ బాధలు ఏ కర్మకు ఏ ఫలము అంటే అంచైతే పెద్దలు ఏమన్నారంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన కర్మను బట్టి మనకు వచ్చింది తప్ప ఇతరులను బట్టి వచ్చిందని అనుకో అనుకునేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కర్మఫలం మనం అనుభవించాలి అనుకుని అనుభవించేసేవారు తప్ప వీళ్ళు వీడి వల్ల నాకు కష్టం వచ్చింది అని అలాగా ఇతరుల మీద విరుచుకు పడ్డం ఇతరులను శత్రువులుగా భావించడం ఇతరులు తమ దుఃఖ సుఖ దుఃఖములకు కారణములను అనుకోవడం అలా ఉండేది కాదు పాపం వాడికి వాళ్ళు అలా కర్మఫల రూపంగా స్వీకరిస్తూ ఉండేవారు ఆ కర్మఫలాన్ని ఆ విధంగా ఆర్గనైజ్ చేసిన వాడు కూడా ఈశ్వరుడు అనే భావనయే ఒక పెద్ద బలాన్ని ఇస్తుంది ఈశ్వరుడు ఆర్గనైజ్ చేశాడు ఇంకోహు వేళ్ళనే వాళ్ళని తిట్టుకోవడం ఎందుకు పోస్ట్ మ్యాన్ లాగా ఇప్పుడు మనని మన దగ్గరనున్న మనకి దుఃఖాన్ని పట్టుకొచ్చాడు అనుకోండి ఒకడు మనకి దుఃఖాన్ని కలిగించాడు ఒకడు వాడు పోస్ట్ మ్యాన్ అనమాట ఆ దుఃఖాన్ని పంపినవాడు ఈశ్వరుడు వీడు పట్టుకొచ్చిన వాడు మాత్రమే ఒకడు వచ్చి చెడామడా తిట్టేసి అల్లరి పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి మనకి దుఃఖాన్ని కలిగించాడు అనుకోండి వీడు పోస్ట్ మ్యాన్నే ఆ కష్టాన్ని పంపించినవాడు ఈశ్వరుడే అంతే కాబట్టి మనం వీడిని ద్వేషించాల్సిందేమీ లేనే లేదు దుఃఖాన్ని వాడు ఈశ్వరుడు అని ఇలాగా కాబట్టి కర్మఫలదాత ఈశ్వరుడు మనకు వచ్చే సుఖ దుఃఖాలు కర్మఫల రూపంగానే వస్తాయి అని ఒక నిశ్చయం అది దట్ ఈస్ ది వండర్ఫుల్ మెసేజ్ ఆఫ్ ది కర్మసిద్ధాంత అది వండర్ అది మెసేజ్ అంతేగాని కర్మసిద్ధాంతం అంటే మన వాళ్ళు దాన్ని చాలా మిస్ఇంటర్పరేట్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు దిస్ ఇది వన్ వన్ మెసేజ్ ఆఫ్ ది కర్మ కర్మసిద్ధాంతం అంటూ ఏం లేదు కర్మయోగం అని ఉంది తప్ప కర్మసిద్ధాంతం ఉంటాం అలాంటి మాట ఏమీ లేదు అది ఎవడో మొదలెట్ చేయడం సో ఇది ఒక మెసేజ్ కమింగ్ ఫ్రం ఉపనిషత్ సంఘీతరీ ఇప్పుడు సొసైటీలో మీకు పావర్టీ ఉంటుంది పూర్ మ్యాన్ వాడు రిచ్ మ్యాన్ చూస్తాడు ప్రతి పూర్వ్యాన్ రిచ్ మ్యాన్ చూసినప్పుడల్లా వాడు కడుపు మండిపోతే సోషల్ ఆర్డర్ ఏమి మిగలదు ఇంకా సోషల్ ఆర్డర్ డిస్ట్రాయ్ అయిపోతుంది కానీ ఈ పూర్ మ్యాన్ రిచ్ మ్యాన్ చూసి దుఃఖపడిపోతాడా దుఃఖపడ్డాం అసూయ పడతాడా నాట్ ఆల్వేస్ ఎప్పుడైనా అసూ అసూయ పడేవాడు కూడా రోడ్డు మీద అడుక్కు తినేవాడు ఈ డబ్బున్న వాడిని చూసాసూయపడ్డాం ఈ డబ్బున్న వాడి నెయిబరు వీడిని చూసా చూపెడతాడు లేకపోతే వీడి బావమర వీడిని చూసే సూచపెడతాడు తప్ప వాడు కూడా కొద్ది గొప్ప ఉన్నవాడు వీడిని చూసే చూపడతాడే తప్ప ముష్టివాడు వీడిని చూసా అసూయపడ్డాం వా వాడు అసలు కంపేరేజ్ చేసుకోడు ఇన్ అదర్ సొసైటీస్ యూట్ సే దాట్ ఫోర్ ఇన్ ఇండియా సోషల్ ఆర్దర్ ఆల్ ఎక్స్ట్రీమిటీస్ అన్నీ కూడా ఇక్కడ కోఎగ్జిస్ట్ అవుతాయి ఆల్ ఎక్స్ట్రీమిటీస్ ఎందువల్లంటే ది టేక్ ఇట్ యాజ్ గాడ్స్ బ్లెస్సింగ్ వాడికి ఏదో పరమేశ్వరుడు అనుగ్రహం అలా ఉంది లెట్ హిమ్ ఎంజాయ్ మనకి కష్టం మన ప్రారంభం ఇలా ఉంది లెట్ మీ సఫర్ అని అనుకుని వాళ్ళు అలా తీసుకుంటారు స్వీకరిస్తారు సో కనుక యథాభూత కర్మ ఫల సాధనత కర్మలు వాటి ఫలములు ఆ కర్మలను చేయుటకు ఉపయోగించే సాధనములు ఎలా ఉన్నాయో అదే విధంగా సృష్టించినాడు సో ఇప్పుడు వేదకాలంలో ఏదో రావి పొలాలతో హోమం చేయమన్నారనుకోండి ఇప్పుడు రావి చెట్లు పోయి ఇంకేవో కొత్త చెట్లు వచ్చాయనుకోండి ఎలా కుదురుతుండే కాబట్టి రావి చెట్లు ఉంటాయి ఇప్పుడు కూడా ఉంటాయి కర్మ సాధనములు కర్మలు వాటి ఫలములు ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉంటాయి అవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి అలా అలా మారిపోతూ ఉండవు రోజు రోజుకి అలా మారిపోతూ ఉండవు ఇప్పుడు ఓ రాజుగారు పూర్వం కథ ఉండేది ఓ రాజుగారు ఏమన్నారంటే మనం పొగలే ఎందుకు నిద్ర పొగలే ఎందుకు పని చేసుకుని రాత్రి ఎందుకు నిద్రపోవాలి కాబట్టి ఈ పైనుంచి మన రాజ్యంలో అందరూ పొగలు నిద్రపోయి రాత్రి ఎవళ్ళ పొగలు వాళ్ళు చేసుకోవాలి అని వెళ్ళలేదా మీరు ఈ కథ అరే మేము చదివే ఉండి కథ ఇలాంటి కథలన్నీ నాకు బాగా గుర్తు కూడా పోయ అని ఆయన ఒక ఆజ్ఞని జారీ చేశాడు జారీ చేసి అలా ప్రారంభమవుతుంది కథ ఇంకా ఆ రోజు నుంచి ఎవళ్ళైనా పొగలు నిద్రపోకుండా పనులు చేసుకుంటే అరెస్ట్ చేస్తారు ఎవళ్ళైనా రాత్రి తెలివిగా లేకుండా నిద్రపోతూ ఉంటే కూడా అరెస్ట్ చేస్తారు శిక్షలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా పొగలు నిద్రపోయి రాత్రి తమ తమ పనులు చేసుకోవాలి అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఈ సెంటర్లు కాల్ సెంటర్స్ అలాగే ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అని రాజుగారు ఒక అంధారాజా అనేది ఒక అధం ఉండేది సో ఆ రాజుగారు ఆయనకు మంత్రి కూడా అటువంటి వాడే ఒకడు ఉండేవాడు సో వాళ్ళు అలాగా ఆజ్ఞని జారీ చేశారు సో ఆ విధంగా పరమేశ్వరుని యొక్క సృష్టి కూడా ఆ విధంగా ఉన్నట్లయితే దాన్ని యాథాత్యత అనడానికి వీలు ఉండదు అలా రివర్స్ అయిపోతుంది అనుకుంటా కొంతకాలం ఇలాగా కొంతకాలం అలాగా అలా ఉండడానికి వీలు లేదు కథ ఏమిటి తుగ్గలకి ఎందుకు గుర్తుంది మనకి అతను ఏమన్నాడంటే ఇంక ఈ వేళ్ళని ఇంకొచ్చే ఫలానా రోజు నుంచి క్యాపిటల్ సిటీ ఢిల్లీ ఉండదు దౌలతాబాద్ ఉంటుంది అని పెట్టాడు ఈ క్యాపిటల్ సిటీ రికార్డులు ఇవన్నీ గుర్రాల మీద ఒంటిల మీద గాడిదల మీద పెట్టి ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు అమ్మించడం మొదలుపెట్టారు ఈ రికార్డులు రాజుగారి సింహాసనము ఇవన్నీ సగం మధ్యలోనే పోయాయి దౌలతాబాద్ చేరుకునే లోపలనే ఈ సామానం సగం నెలఅప్పటికి అయా ఇదంతా గడబిడైపోయిందండి సగం అంతా పోయిందండి అని చెప్పారు మళ్ళీ ఆయన సరే అయితే దౌలతాబాద్ వద్ద మళ్ళీ ఢిల్లీయే అప్పుడు ఈ సగంలో ఉన్నటువంటి తాబాద్ ఢిల్లీకి వెళ్ళి వేరకు సో అలాగా ఈ షుడ్ నాట్ బీ లైక్ దట్ అధ్యతలే తొగ్గులాక్ అంటారు ఇప్పటికీ ఫర్ దట్ రీజన్ ఎవరి రిమెంబర్స్ తొగ్గులాక్ ఒకటే తొగ్గులకు వ్యవహారం ఎక్కడ ముందు యథాభూత కర్మ ఫల సాధనత అలాగే ఉండాలి అలాగే చేస్తాడు కూడా పరమేశ్వరుడు వేటిని అర్థాన్ కర్తవ్య పదార్థాన్ విహితవాన్ అది పరమేశ్వరుడు తాను సృష్టించవలసిన పదార్థములను ఆ విధముగానే సృష్టించినాడు ఆయన సృష్టి చేయాలి ఈ జగత్తుని ఆయన ఆ విధంగానే సృష్టించినాడు కర్తవ్య పదార్థాన్ని ఇది మన జీవితానికి చక్కగా అన్వయిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ సృష్టి మనమే చేస్తూ ఉంటాం దీని నిత్య సృష్టి అంటారు నిత్య సృష్టి నిత్య ప్రళయపూలం సో నిన్న రాత్రి మొత్తం ప్రపంచాన్నంతా కూడా మనం మనలో విలీనం చేసేసుకుంటాం ప్రళయం అయిపోయింది నిద్రపోయాం పొద్దున్న లేస్తూనే మళ్ళీ సృష్టి చేస్తాం ఈ సృష్టిలో ఎలా ఉంటుంది సో తల్లి తల్లియే తండ్రి తండ్రియే భార్య భార్య కొడుకు కొడుకే కూతురు కూతురే సో సో మొత్తం వాడి నిన్న సృష్టి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సుఖ దుఃఖాలు కూడా నిన్న చే నిన్న అప్పు తీసుకున్నాడు అనుకోండి ఈవేళ అప్పు దుఃఖాన్ని అనుభవించాల్సిందే నిన్న ఎవరికైనా కొంత కష్టపడి డబ్బు పనిచేసి మంచి కష్టపడి పనిచేసాడు అనుకోండి ఆ డబ్బు ఇవాళ వస్తుంది అది తీసుకుని ఎంజాయ్ చేయడమే అలాగే కొనసాగుతుంది ఎగ్జాక్ట్గా మన సృష్టి అలాగే ఉంటుంది అంతే తప్ప నేను అప్పు చేసింది నిన్నతో సరే ఆ ఇంకా కొత్త సృష్టిని మార్చేసాను అనడానికి వీలుండదు సో అలాగే మనం సృష్టి చేస్తూ ఉంటాం మనం చేసేటువంటి కర్తవ్య పదార్థములన్నీ కూడా ఆ నియమాన్ని అనుసరించి ఉంటాయి దీనికే దీన్ని రతము అని కూడా అన్నారు రథం అనే పేరుతో దీన్ని వ్యవహరిస్తారు మంచిది అంటే ఆయన మళ్ళీ ఇంకా అంటున్నారు యథానురూపం వ్యభజదిత్యర్థది అంటే సకల సృష్టిని ఆయన విభాగము చేసినాడు విభాగం చేయాలి కదా ఇది పృథివీ ఇది వాయువు ఇది అగ్ని అని ఆ రకమైన విభాగం ఉండాలి తర్వాత ఇది సూర్యుడు ఇది చంద్రుడు ఇది పొగలు ఇది రాత్రి ఇది దేశము ఇది కాలము ఈ విభాగం కూడా దా గత గడచిన కల్పమునకు తగ్గట్టుగానే ఆ కర్మలు కర్మఫలములకు తగ్గట్టుగా ఆయన విభాగం చేశాడు తప్ప కలగాపులగంగా ఏదీ చెయ్యలేదు దీనికి ఈ డిస్కషన్కి ఒక పర్పస్ ఉంది ఒక పర్పస్ ఆల్రెడీ చెప్పాను ఇంకో పర్పస్ చెప్తున్నాను మీకు వినండి ఈ డిస్కషన్ యొక్క అభిప్రాయం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ద గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అనుకుంటాం మనం గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ దట్ ఈజ్ రాంగ్ the infallible is god ippudu god is infallible annaru ankonde god is infallible ante meeru em cheyepudu em avutundi ippudu venkateswara swami god aina fail fail avadu eppudu success ye avutadu oke okay. aina kanaka aa hamsa vahanam meda uregimpokchina atlaithe manam aa uregimpokha harathi patti manam swagatham cheppi darshanam chesinatlaithe mana hrudayamlo unde chintalanni kuda తొలగిపోతాయి అని చెప్తారు అలా రాసి పెడతారు అక్కడ సరే మీరేం చేస్తారు తిరుపతి వెళ్ళిపోతారు అక్కడ రూమ్ అద్దె తీసేసుకుంటారు ఆ హంస వాహనానికి కావలసినటువంటి చందాయిద ఆర్జిత సేవకు డబ్బులు కట్టేస్తారు ఆ హంస వాహనాన్ని భుజం మీద పెట్టేసుకుని పచార మొత్తం చేసి దర్శనం చేసి దండం పెట్టుకుని లేచక్క మీ చింతలు అలాగే ఉన్నాయి ఏమైంది అప్పుడు ఏమంటారు మీరు దేవుడు నన్ను మోసం చేశాడు అనో డైలాగ్ ఓ బరువు అయినటువంటి డైలాగ్ ఒకటి వేస్తాడు ఈ మధ్యన ఒక ఆయన లాంటి డైలాగ్ చాలా బరువు నేను టీవీలో చూశాను దేవుడు నన్ను మోసం చేశాడు అనో బరువు డైలాగ్ ఒకటి వేసాడు అంటే ఏమైంది దేవుడు మోసం ఎందుకు చేశాడు అంటే అర్థం ఏంటి గాడ్ హ్యాస్ ఫెయిల్డ్ ఏ వై షుడ్ హీ నాట్ ఫెయిల్ ఏం పోనీ ఫెయిల్ మనం కూడా ఫెయిల్ అవుతున్నాం కదా జీవితంలో ఏవో ఫెయిల్ చూస్తుంటాయి గాడ్ ఎందుకు ఫెయిల్ కాకూడదు నో నో గాడ్ షుడ్ నాట్ ఫెయిల్ god is infallible that the definition is wrong the right definition is the infallible is god the infallible loyalty ego a karma ki ee phalamun rule and nadu violet kado naku ee kastam ucchindi ee dukha ucchindi karnamemi adu go a karma valla ee dukha ucchindi you do motorcycle dhishuni. అవుటర్ మోటార్ సైకిల్ మామూలు హోండా వన్ పాయింట్ ఫైవ్ మోటార్ సైకిల్ తొక్కకోవచ్చు కదా అసలు వాడికి మోటార్ సైకిలే అక్కర్లా వాడికి రోల్స్ రాయస్ కారు ఉంది వైహీవాన్స్ మోటార్ సైకిల్ అంటే మ్యాచ్రోయిజం కోసం మోటార్ సైకిల్ కొన్నాం ఏది కొన్నాం ఏదో హార్లీ ఏదో పేరు పెట్టి హార్లీ డేవిడ్సన్ సిక్స్ మోటార్ సైకిల్ కొన్నాం ఎందుకంటే ఈ హైదరాబాద్లో సిక్స్ ఎందుకంటే లోనా చాలు ఈ రోడ్డుకినూ ఈ వ్యాధికినూ సిక్స్ పాయింట్ లోనా అంటే 6.5 పాయింట్ ఫైవ్ మోటార్ సైకిల్ ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ మోటార్ సైకిల్ ఎక్కడ తొక్కుతారు మీరు దాన్ని జూబ్లీ హిల్స్లో తొక్కుతారా అక్కడ పెట్టడానికి చూడలేదు కాబట్టి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర తొక్కాలి అవుటర్ రింగ్ రోడ్డు మీద ఓ వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతా ఉంటే సరిగ్గా ఓ మసీద్ ఒకటి ఉంది ఆ మసీద్ తీయకూడదు అది హోలీ కౌ కాబట్టి ఆ ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఏమవుతుంది మసీదు దగ్గరికి వచ్చేప్పటికి త్రీ లేన్స్ పోయి ఒక్క లేనే ఉంటుంది వీడు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో పోతున్నాడు సడన్గా బోర్డులు కూడా పెట్టరు అమెరికాలో అయితే మూడు మైళ్ళు ముందే పెడతాడు బోర్డులో రెండు లేన్స్ ఇలా ఒక లైన్ అయిపోయినట్టుగా బోర్డు పెడతాడు పెట్టి ఫ్లాష్ కూడా అవుతుంది అది అంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ లేన్ పోతుంది ఒకటే లేన్ మిగిలి కాబట్టి స్పీడ్ తగ్గించుకుని వీళ్ళు అడ్జస్ట్ అవుతారు ఇక్కడ బోర్డులు ఉండవు ఏముండవు లేకపోతూ ఉంటాడు సడెన్గా మూడు లైన్లు పోయి ఒక్క లైన్ వస్తుంది ఆ అడ్డం వస్తుంది వీడి బ్రేక్ పడదు అయినా వేస్తాడు వేయిలా తిరిగి తిరిగి పడి ప్రారంభమైంది ఇప్పుడు చెప్పండి వాట్ ఈజ్ గాడ్ నా ఇన్ఫాలిబుల్ ఈస్ ది గాడ్ అంటే ఏమిటి ఇటువంటి పొగరు మోత్తనానికి ఈ ఈ రోడ్లకి పనికిరాని బండి తీసుకొచ్చి తొక్కినట్లయితే వాడు పడిపోతాడు ఆ పడిపోయినప్పుడు ఫలానా స్పీడ్ దాటి కనుక పడిపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి చచ్చిపోతుంది దేహము దిస్ ఈస్ ది ఇన్ఫాలిబుల్ అండ్ దట్ ఈస్ గాడ్ ఇప్పుడు గాడ్ మోసం చేసినట్ట ఉన్నది యథాభూతంగా చేసినట్ట కాబట్టిడ్ ఈబుల్ కాదు ఇన్ఫాలిబుల్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ ది మెసేజ్ మంచి పాయింట్ చెప్పాను అంటారా లేదంటారా మరి యథాను రూపం వ్యభజది ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నట్టు ఈ గాడ్ వంటి ఇలాగ యథాను రూపం ఎప్పటి నుంచి సిన్స్ వెన్ శాశ్వతి భాష్యకారు శాశ్వతీభ్య నిత్యాభ్య సమాభ్య సంవత్సరాఖ్యే ప్రజా ఈ విధంగా పరమేశ్వరుడు ఈ సృష్టి వ్యవస్థనంతనూ కూడా ఆ ప్రజాపతుల కొరకు అందజేస్తున్నాడు ప్రజాపతులు అంటే ఎవరు మనుషులే ప్రజాపతులు పొందండి అక్కడ అక్కడ చెప్పినట్టుగా చూద్దాము సో అది ఈ పుస్తకం లేవండి ఒకసారి ఏం లేదు మన ఆనందగిరి మహా మహోదయుడు ఏమైనా కొంత సహాయం చేస్తాడా మనమే మేనేజ్ చేసుకుంటాము అయినా కూడా ఈయన అసలు ఏమీ రాయలేదు ఒకటే యోయమితి స్ను ప్రక్షణే ధాతు స్నావంత శరీరమితి స్నావా క్రాంతం అతిక్రాంతం నష్టమితి చెప్పలక్షణం భూత భవిష్యత్ వర్తమానర్శి అని రాశారు అంటే ఇంకేం రాయలేదు అలాగే ఉంటుంది ఓకే ఈ కర్మలను కర్మఫలములను సకల జగత్తులోని జీవుల యొక్క కర్మలను కర్మఫలములను పరమేశ్వరుడు యథాతథముగా అంటే ఉన్నది ఉన్నట్లుగా విభజించి ఇచ్చను ఎవరికి ఇచ్చను అంటే ఇప్పుడు ఈ మహారాజ్ మీరు మన దృష్టాంతం తీసుకోండి మహారాజ్ ఏం చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు ఒక ప్రభుత్వం యొక్క కార్యకలాపాలను ఓ ఇరవై ఐదో ముప్పై విభాగముల కింద తయారు చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్కళ్ళకి అప్పచెప్తాడు రైల్వే నువ్వు చూడవయా అని సురేష్ ప్రభు గారికి అప్పచెప్పారు విద్య నువ్వు చూడమ్మా అని స్మృతి ఇరానీ గారికి అప్పచెప్పారు ఫైనాన్స్ నువ్వు చూడయా అని ఇంకొక అరుణ్ జైట్లీ గారికి అప్పచెప్పారు వాళ్ళు అవన్నీ చూస్తూ ఉంటారు ఈయన పైనుంచి అన్నిటినీ పరిశీలిస్తూ ఉంటాడు ఓకే సో అదేవిధంగా పరమేశ్వరుడు కూడా పై నుంచి అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు ప్రజాపతుల కొరకు వేరువేరు విభాగములను ఏర్పాటు చేసి ప్రజాపతుల కొరకు ఆయా కార్యములను జగత్కార్యములను అప్పగించినాడు ఏమండి ఈ ప్రజాపతులకే సంవత్సర అని పేరు ప్రజాపతికే సంవత్సరము పేరు సో చిత్రం ఏంటంటే మీరు గమనించండి ప్రజాపతికి సంవత్సరం అని పేరెందుకు పెట్టాలి అంటే కాలము సంవత్సర కాలము ఆ కాలముతో కూడిన చైతన్య శక్తి ఏది కలదో అది ఆ సంవత్సరంలో జరిగేటువంటి జీవ వ్యవహారాన్నంతని చక్కబెడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజాపతి అంటే ఎవరు ప్రజలంటే జీవులు ఈ ప్రజలందరినీ తమ తమ సుఖ దుఃఖములను అనుభవించే విధంగా యథాతథంగా కాపాడుతో పైనుండి అజమాయిషీ చేస్తూ ఉండే ప్రభువు పతి ఎవరది కాలపురుషుడు కాలము అంటే జడమైన కాలము కాదు జడమైన కాలము సర్వజ్ఞం అవుతుంది కాలపురుషుడు అంటే ఆషాఢమాసం రాగానే వర్షాలు మొదలవుతాయి వీళ్ళు ఏం చేస్తారు దున్ను కొని పెట్టుకుంటారు శ్రావణమాసం రాగానే నార్లు నాట్లు వేస్తారు శ్రావణ భాద్రప్రదం కార్తీక మాసం లాగానే కోతలు కోసుకుంటారు ఆ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు అని ఈ విధంగా ఆ సంవత్సరం పూర్తయ్యేపటికి ఆరు ఋతువులు వెళ్ళిపోతాయి ఆరు ఋతువుల్లోనూ వీళ్ళు కర్మఫలాల్ని ఆయా ఋతువులకు చెందిన కర్మఫలాలని ఆయా ఋతువులు అనుభవిస్తాయి వేసవికాలం మే నెల వచ్చేస్తుంది మే ఏప్రిల్ నెల వచ్చేప్పటికీ మామిడి వచ్చేస్తాయి ఈ మామిడి వీళ్ళు ఆర్టిఫిషియల్గా పండబెట్టేసి చూడడానికి బాగుంటాయి కానీ తీరా కొనుక్కొనింటికి తీసుకొస్తే పుల్లగా ఉండి వీడికి అయ్యో నేను యాభై రూపాయలు వేస్ట్ చేశానే ఒక దుఃఖం ఈ పుల్ల పళ్ళు పారయలేని కనుక అలాగే తిని కడుపు పంటతో బాధపడ్డం ఇంకో దుఃఖం ఇదంతా కూడా కర్వ రూపంగా వీడికి అల్లిపోతుంది అంతే అది ఏప్రిల్ వచ్చేవరికి అల్దాల్సిందే ఆ దుఃఖం మేము వచ్చేపటికి అప్పటికప్పటికే బాగా మేము స్వయంగా పండించినే పండినవే తప్ప మేము పండించినవి కావు అని మంచి పళ్ళే వాళ్ళు పెడితే ఒక పది రూపాయలు ఎక్కువచ్చి తెచ్చుకుంటాడు ఒక గృహస్థు వాడు వాటిని తినేసి మహానందాన్ని అనుభవిస్తాడు వాడి సుఖం వాడికి వీడి దుఃఖం వీడికి ఈ విధంగా కాలపురుషుడుగా ఉండే ప్రజాపతియే ఈ ప్రజలకు సకల సుఖ దుఃఖములను యథాతథంగా పంచిపెడుతున్నాడు ఈ కాలపురుషులు వీళ్ళందరూ ఈ ప్రజాపతులు వీళ్ళందరినీ పైనుండి కాపాడేవాడు పరమేశ్వరుడు ఆ విధంగా వ్యాఖ్యానం ఈ సంవత్సరము నిత్యం అంటే వితిన్ ది క్రియేషన్ ఇప్పుడు క్రియేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది జగత్తులో ఉండే పదార్థములన్నీ నశించినప్పుడు క్రియేషన్ ఎండ్ అవుతుందని జనరల్గా ఒక దృష్టి కానీ అక్కడతో ఎండ్ అయిపోదు పదార్థాలన్నీ నశిస్తాయి ఆ తర్వాత దేశము కాలము కూడా నశిస్తాయి అవి కూడా విలీనమైపోతాయి అది క్రియేషన్ అది ప్రళయం దేశకాలాలు మిగులుంటే ప్రళయం కాదు ఇంకా పూర్తి ప్రళయం కాలేదు అవాంతర ప్రళయమే అసలైన ప్రళయం దేశకాలాలు కూడా విలీనమైపోయినప్పుడు దీన్ని పౌరాణికులు అలాగ బాగా మామూలుగా సృష్టి స్థితి ప్రళయం అంటారు ఉపనిషత్తుల్లో పౌరాణికులు ఏం చేశారు దాన్ని ఐదు చేశారు మూడున ఐదు చేశారు కొంచెం బ్లోఅప్ చేసి దాన్ని సెపరేట్ చేశారు మీరు వినుంటారు లలితా సహస్రనామాల్లో సు సృష్టి కర్తీ బ్రహ్మరూపా సృష్టి గోవింది గోప్తీ గోవిందరూపిణీ స్థితి సంహారిణీ రుద్రరూపా సంహారం ప్రళయం కాదు సంహారం అనకరీశ్వరీ తిరోధానం అని మళ్ళీ నాలుగోది తర్వాత సదాశివానుగ్రహద అనుగ్రహమును ఇచ్చున్నదేనా ఐదోది అక్కడికి ఎన్నయ్యాయి సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము ఐదు పెట్టారు మూడు అని మనం అనుకుంటే వాళ్ళు ఐదు చేసి పెట్టారు దాన్ని పౌరాణికులు సో ఆ రకంగా ఈ ప్రళయంలో కూడా ముందు ఈ సకల పదార్థములు నశిస్తాయి ఆ కాలరూపులైన ప్రజాపతులు మిగిలి ఉంటారు ఈ కాలరూపులైన ప్రజాపతులు కూడా పరమేశ్వరులు విలీనమైపోతాయి అది ఫైనల్ ప్రళయము ఇంకా వచ్చేప్పుడు ముందు కాలరూపులైన ప్రజాపతులు వస్తారు పరమేశ్వరం నుంచి ఆ ప్రజాపతులకు వారి వారి విభాగములను ఈ పరమేశ్వరుడు అందజేస్తాడు వాళ్ళు ఆయా శక్తులను పరమేశ్వరుడి నుంచి సంపాదించుకుని జగత్తును సృష్టించి ఆయా ప్రజలను వాళ్ళు పాలిస్తూ ఉంటారు ఇది సృష్టి క్రమము అది సంహారక్రమము దింగ్ ఫిజికల్ దింగ్ ఫిజికల్ ఫిజికల్ అంటే ప్రశ్న ఎలా వస్తుందంటే మీరు పాయింట్ అడిగారు కాబట్టి నేను కొద్దిగా డ్యాగ్రెస్ అయ్యి చెప్తున్నాను ఇప్పుడు ఎవరో అంటారు ఇలాంటి ప్రశ్న వేసి ఘటం మిథ్యా అంటాడు అద్వైతి అద్వైతి ఘట మిథ్యా అంటే దానిమీద పూర్వమీమా మీమాంసకులు అలాగే ద్వైతుల యొక్క పూర్వపక్షం ఏంటంటే ఈ మట్టితో చేసిన ఘటం సత్యమేరా నీవు బుద్ధిలో భావించిన ఘటం మిథ్యా అని వాళ్ళు అంటారు ఈ రకంగా విడదీశారు అధ్యాసని అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అని పెట్టారు టార్కిక్లు అర్థాధ్యాస అంటే ది కన్ఫ్యూషన్ విత్ రిగా ది ఆబ్జెక్ట్స్ జ్ఞానాధ్యాస అంటే ది కన్ఫ్యూషన్ విత్ రిగా యువర్ అండర్స్టాండింగ్ అని అలా రెండు పెట్టారు ఏమండి కన్ఫ్యూషన్ మాట తీసేసి అండర్స్టాండింగ్ పెట్టండి so understanding of the object understanding which is entirely psychological or mental ali rendu categories pettar asal meeku point arthamainda rendu categories physical psychological ann rendu categories pettar kani uluke stholanga la anipistundi meer koncham sukshmanga chusinatlayite there are no two such categories what you call physical is psychological అండ్ వాట్ యూ కాల్ సైకలాజికల్ ఈజ్ ఫిజికల్ ఈ ప్రతిపాదనాన్ని భాష్యకారులు చాంద్రోగ్యోపనిషద్ భాష్యంలో బాగా చేస్తారు ఏ హి బాహ్యానసాహ ఏ హి మానసాహ త ఏవ బాహ్యాహ అని భాష్యకారుల వాక్యం కాబట్టి నువ్వు ఘటము బయటనున్న ఘటము లోపల ఊహించుకున్న ఘటము రెండు వేరా ఒకట రెండు ఒకటే రెండు ఒకట వాళ్ళు లేకపోతే మృతికేత్యేవ సత్యం అని వెళ్ళాలంటారు బయట నున్న ఘటం సత్యమైతే మృతి లోపల ఉన్న ఘటమేమిత్యా కానీ బయట నున్న ఘటము సత్యమైతే మరి మృతికేత్యేవ సత్యం ఏమిటి కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ ఫిజికల్ ఈజ్ సైకలాజికల్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ సైకలాజికల్ ఈజ్ ఫిజికల్ యూ హెవ్ టు అండర్స్టాండ్ దాట్ ఎందుకంటే మీరు అనుకుంటారు ఘటాన్ని బయటనున్న ఘటాన్ని నేను చూస్తున్నాను అని మీరు అనుకుంటారు మీరు బయటనున్న ఘటాన్ని ఎప్పుడూ చూడరు మీరు రెటీనా మీద పడిన బొమ్మని బట్టి బొమ్మ రివర్స్ పడుతున్నాయి ఆ బొమ్మను బట్టి బ్రెయిన్ సెంటర్లో ఏర్పడినటువంటి ఆ మూమెంట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని బట్టి ఒక ఐడియా నిర్మాణం అవుతుంది ఘట అనే భావం నిర్మాణం అవుతుంది ఆ భావాన్ని మీరు దర్శిస్తారు అంతే యు యూ పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్ you never perceive anything other than your your own sensations therefore meer ghatanni chustunanu ante ghatamanabade dani cheta kalpin kalginchabadina sensation nu meer chustunnar annamata kaabattu ippudu gatam ante enti adi its a mental form it is there is no other part there is no part other than the mental form the point of samyindandi deeniki inkodru dhrushtantam baga meeku hattu kune dhrushtamam cheptaa ఇప్పుడు నొప్పి గలదు ఈ నొప్పి ఫిజికలా సైకలాజికలా ఇట్ ఈజ్ ఫిజికల్ అండ్ ఇట్ ఈజ్ సైకలాజికల్ ఇట్ ఈజ్ ఫిజికల్ ఆల్సో ఇప్పుడు నొప్పి నొప్పి గలదు ఫిజికల్ యాజ్ వెల్ ఆస్ సైకలాజికల్ మీకు ఫిజికల్ అనిపిస్తుంది ఇప్పుడు బయట వేడిగా ఉందనుకోండి అదే బాగా ఉక్కపోస్తుంది చాలా పేడ దుఃఖము కలుగు తాపము కలుగుతుంది అనుకుంటారు వెంటనే ఎయిర్ కండిషన్ రూమ్లోకి వెళ్తే మీకు తాపం తగ్గిపోతుంది దాంతో మీకు ఏమనిపిస్తుంది ఇట్ ఈజ్ ఫిజికల్ అని అనుకుంటారు బట్ దెన్ it is as much as psychological as it is physical okay kabatti ee srushti idi physical srushta psychological srushtanu meerante it is as much physical as it is psychological shatru physical la psychological la mitrud koduku kootru physical la psychological la bank account physical la psychological la alage untundi there is no difference between the two ante artham edi satyam kadani ఓకే అక్కడికి ఆ మంత్రం పూర్తి అయిపోయిందండి వెరీ గుడ్ మరి ఇంకేమిటి ఇంత భక్ష్యం ఉంది వచ్చేదానికి అవతారికే అదంతా అవతారికేషన్ ఆ డిస్కషన్ ఏదో వస్తుంది ఆ ఇంతవరకు చెప్పిన దానిని ఆయన సంగ్రహం చేస్తున్నారు మళ్ళీ చూద్దాం అత్ర ఆధ్యైన మంత్రేణ్ ఇది దీన్ని సంగ్ర సంగ్రహం చేస్తున్నారు గడచిన వృత్తాంతాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు చెప్తే దానివల్ల రాబోయే మంత్రాలకి మనం ప్రణాళికను వేసుకున్నట్లు అవుతుంది ఎందుకంటే ఇంక తర్వాత మంత్రం నుంచి కొంచెం టాపిక్ ఇటీకింగ్ ఎక్టర్ కాబట్టి ఇక్కడ ఒకసారి ఆగి మనం చేసిన ప్రయాణాన్ని ఒక్కసారి పరిశీలించుకోవడం ఆవశ్యకము ండకుణపరిగేన జ్ఞాననిష్టా ఉథమో వేదా ఈశావాస్యమిదం మాగృధ కస్ స్విద్ధన ఇది ఇంతకుముందు ఈ ఏరియా మనం కవర్ చేసాం మళ్ళీ గుర్తు చేస్తున్నారు వేదార్థ అంటే వేద తాత్పర్యం వేదము యొక్క తాత్పర్యము అంటే ఎస్సెన్షియల్ మెసేజ్ అని అర్థం వేదము యొక్క తాత్పర్యమేమి అంటే రెండు ఉన్నాయి వేదము యొక్క తాత్పర్యములు ఒక్కటే కాదు దాంట్లో మొదటిది ప్రథమో వేదార్థ దాన్ని ఈశావాస్యమిదం సర్వనే మంత్రం ద్వారా చెలుపుడు చేశారు ఏమిటది ఆ మంత్ర ఆ మంత్రంలో చెప్పిన వేద తాత్పర్యం ఏమిటి జ్ఞాననిష్ట ఎటువంటి జ్ఞాననిష్ట సర్వ ఏషణాపరిత్యాగపూర్వకమైన పరిత్యాగేనా ఏషణాపరిత్యాగం చేయకుండా జ్ఞాననిష్ట కుదరదు అంతేతనే మామూలుగా మీకు లోకంలో కూడా మీరు మెడిటేషన్ చేసుకోండి అని చెప్తాం వాళ్ళు మళ్ళీ బంతికి గోడ కొట్టిన బంతిలాగా వస్తారు మాకు మెడిటేషన్ సరిగ్గా వర్కౌట్ కావటం కారణం ఏంటంటే మెడిటేషన్ నేను నేను ఐ కెన్ సీ దట్ నేనేమని చెప్తానంటే చూడండి మీరు పనిచేయండి మీకు మెడిటేషన్ బాగా వర్క్ అయ్యే ఉపాయాన్ని నేను చెప్తాను మీరు సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారా పెట్టుకుంటున్నాం దాంతో పొద్దున్నీ సాయంకాలం రాత్రి దాకా మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నాం మరి మీకు మెడిటేషన్ వర్క్ ఎలా అవుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే సెల్ ఫోన్ యూ గివప్ సంథింగ్ యూ హ్యావ్ టు గివప్ పరిత్యాగం ఎంతో కొంత తేన త్యక్తేన భుంజీత సెల్ ఫోన్ విధులు పెట్టేయండి సెల్ ఫోన్ విధులు పెట్టేస్తే ఏమవుతుంది మీరు ఇక్కడ నుంచి స్కూటర్ మీద ఇంకో చోటకి వెళుతుంటే ఆ మధ్యలో మీరు ఇతరులతో మాట్లాడటం కుదరదు ఇతరులు మీతో మాట్లాడడం కుదరదు అదే కదా మీకున్న సమస్య ఓకే యు అడాప్ట్ యువర్ లైఫ్ టు దాట్ సో దానివల్ల ఏమవుతుందంటే తర్వాత నటు వృథా వాక్యం సముచ్చార్యత అన్నారు శంకర్ మీరు వృథాగా అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడద్దు అంటే నన్ను శిష్యుడు ప్రశ్న ఒక విద్యార్థి ప్రశ్న విషయం మేము మాట్లాడుతున్నది వృథా అని మీరు ఎలా చెప్పగలరు వ్యర్థమని ఎలా చెప్పగలరు అవసరమేమో నేను దానికి ఒక లెట్మస్టెస్ట్ అని ఇచ్చారు లిట్మస్ టెస్ట్ నువ్వు నోరు విప్పితే రెండు సందర్భాల్లోనే నోరు విప్పాలి ఒకటి పరహితము ఉన్నట్లయితే నోరు విప్పి మాట్లాడాలి రెండు స్వహితము ఉన్నట్లయితే నోరు విప్పి మాట్లాడాలి పరహితము లేక స్వహితమూ లేకపోతే నోరు విప్పి మాటలాడనే కూడదు ఎందుకు మాట్లాడడం అనవసరం కదా నన్ను ఎవరో ఏదో టాపిక్ వచ్చి మాట్లాడుతున్నారు నేను ఉన్నా దానికి ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ నో ది టాపిక్ వెంటనే నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్తే దాంట్లో వాళ్ళకేమైనా ఉపకారం ఉందా ఏమీ లేదు వాళ్ళు ఎలాగో వినరు ఉపకారం ఉందా మనకి ఉపకారం లేదు నేను ఊరుకున్నాను మాట్లాడే లిట్ మస్ట్ టెస్ట్ మీరు మాట్లాడితే ఇతరుల ఉపకారం ఉన్నట్లయితే తక్కువ మనం మాట్లాడాలి పోనీ ఇతరులకి లేకపోయినా పోనీ మనకైనా ఓపెసరంత ఉపకారం ఉంటే మాట్లాడాలి అది లేదు ఇది లేదనుకోండి మాట్లాడకూడదు కాదండి ఆయన ఆయన్ని పలకరించాలి పెద్ద మనిషి అంటే నవ్వితే సరిపడుతుంది సరిపడింది అయితే పోనీ హాయ్ అనండి నష్టమే వచ్చింది హల్లోనో నమస్కారమేనో అనండి దాన్ని మానేమని నేను ఆయన ఏమిటి కులసాగా ఉన్నారా ఏమిటి ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మనం ఇలా మొదలు పెట్టద్దు సో కనుక సో దిస్ ఈజ్ ది మెథడ్ ఇల్ యు డూ దిస్ అండ్ దెన్ మీ ధ్యానం ఏమవుతుందో మీరు చూడండి మీ ధ్యానం ఇట్ విల్ టేక్ ఎప్ కాబట్టి యేషణాపరిత్యాగం చేయకుండా జ్ఞాననిష్ట నిష్ఠ ధ్యానం అందుకోసం అలా చెప్పా ఆత్మస్వరూపమును నిలిచి ఉండు ఎలా మీరు రక్షణాపరిత్యాగం చేసి ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండాలి యణాత్యాగం చేసేయాలి సర్వ యషణ అంటే కోరిక సకల కామనలను విడిచిపెట్టేసి మీరు మీ స్వరూ మీరు నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయనక్కర్లా మీరు సకల కామనల్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో మీ స్వరూపమునందే ఉంటారు ఇంకా వేరే ఉండే ప్రసక్తే లేదు కామనలే మనల్ని మన స్వరూపం నుంచి ఎక్కడికో మోసుకుపోతూ ఉంటాయి లాక్కుపోతూ ఉంటాయి కాబట్టి సకల కామనా త్యాగం చేసేసి స్వరూపమునందు నిలిచి ఉండుట ఇది మొదటి వేద సందేశం మొదటి మంత్రంలో చెప్పారు అయిపోయిందా ఇంకేమైనా సందేశం ఉంది ఇంకో సందేశం ఉంది ఏమిటి అజ్ఞానా జిజీవిషూనాభవే అంటే జ్ఞాననిష్ట అసంభవేనా అదర్థ కుర్మాణి జి జీవిషేత్ ఇతనిష్టా ఉండ అందరికీ జ్ఞాననిష్ట అనుకూలం కాదు అందరికీ కుదరతుంది జిజీ విషుణం మేము జీవితంలో ముందుకు పోదాం అనుకుంటున్నాము యు హైఫ్ బిఫోర్ ఆస్ వై హెవ్ టు లివ్ ఎ లాంగ్ లైఫ్ అనుకుంటాడు ఈ వాంట్స్ టు లివ్ వాడికి జ్ఞాననిష్ట కూడా కాబట్టి వాడికి కర్మనిష్టయే వాడికి కర్మ కర్మ బోధించాలి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానండి ఇప్పుడే హనీమూన్కు వెళుతున్నాను పెళ్ళి పెళ్లి కూతురు పెళ్ళికూడుకు వస్తారు నన్ను పిలుస్తారు పెళ్లికి నేను పెళ్లికి రానియా అంటే వాళ్ళే వస్తారు వచ్చి ఆశీర్వచనం చేయమన్నప్పుడు జ్ఞాననిష్ట ప్రసక్తే ఉండదు ఏదైనా మీరు సందేశం చెప్పమని అడుగుతారు అడిగితే ఇద్దరూ పరస్పరం ప్రేమగా ఉండాలయా ఆమె యొక్క క్షేమాన్ని నువ్వు నీ శ్రమ చేసే ఆమెకు క్షేమాన్ని కలిగించే ప్రయత్నం నువ్వు చేయాలి పెళ్ళాడే ఊరుకుంటే సరిపడదు మా నువ్వు కూడా కొంచెం ఇల్లు వాకిలి చూసుకోవడం కాఫీ అవి పెట్టడం ఇలాంటివన్నీ చేసి అతని క్షేమాన్ని కూడా నువ్వు చూడాలి మీరిద్దరూ కలిసి జీవించాలని కోరుకుంటున్నారు ఈ విధంగా కర్మయానిష్టలు జీవించాలి పైగా నా దగ్గర మంత్ర చెర చెరైవేతి సూక్తం ఒకటి ఉంది చెరైవేతి చెరైవేతే నా సూక్తని నేను చెప్తూ ఉంటాను వీళ్ళకి యంగ్ పీపుల్కి ఇలా చెప్తూ ఉంది రా వేదం అని సో ఆసీనస్య ఆసీనస్య భగ ఆస్థే దా ది ప్రాస్పెరిటీ వీడు కూర్చులో కూర్చుని ప్రాస్పెరిటీ కూడా కూర్చుని ఉంటుంది తిష్టతీ వీళ్ళు లేచి ప్రాస్పెరిటీ కూడా లేచి నిలబడుతుంది భగహ భగహ అంటే భాగ్యం వీడు నడుస్తుంటే ప్రాస్పెరిటీ కూడా నడవడం ప్రారంభిస్తుంది కాబట్టి నీ ప్రాస్పెరిటీ నీ అభివృద్ధి నీ యొక్క కృషిపై ఆధారపడి ఉంటుంది స్వయం కృషి చేసుకోపో అని కర్మనిష్టని బోధించాలి ఆ కర్మనిష్టని కూడా ఎలా బోధించాలి చూడు స్వార్థం కోసం కర్మ కాకుండా పరమేశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం అలవాటు చేసుకో అని కర్మయోగాన్ని బోధించాలి కాబట్టి వాళ్ళు ఎందుకని వాళ్ళకి ఆత్మ బ్రహ్మ ఇత్యాదులు వాళ్ళు ఎరగరు వాళ్ళకి తెలీదు అజ్ఞానం వాళ్ళకి తెలియదు వాడు హనీమూన్ పోదాం అనుకుంటాడే తప్ప వాడు ఆత్మనిష్ట అనేది వాడికి తెలీదు ఇప్పుడే పెళ్లి చేసుకొచ్చిన వాడికి హనీమూన్ పోదాం అనుకుంటాడు అంచేత పెళ్ళిలో కూడా ఓ సంప్రదాయం ఉంది దీన్ని కాశీ కాశీయాత్ర అంటారు వీడు కాశీయాత్రకు వెళ్తారు తలకో తలపాగా ఒకటి చుట్టూ గోడుకోకటి పాత గోడుకోకటి పట్టుకుని కా చెప్పులు పాత చెప్పులు వేసుకుని కాశీయాత్రకు బయలుదేరతాడు బయలుదేరితే అప్పుడు ఈ బావం వరదొస్తాడు మా చెల్లెలు నిన్ను పెళ్ళాడతావు అనుకుంటోందాయా నువ్వు కాశీ పోతానంటే ఇలాగా రా వెనక్కి రా అని వాడికి బెల్లముక్క ఐదో నోట్లో పెట్టి వెనక్కి తీసుకొస్తాడు అంటే అప్పుడు ఆ మంత్రాలు ఎలా ఉంటాయంటే ఈ కాశీయాత్రకు బయలుదేరేవాడు కాశీయాత్రని పరిత్యాగం చేయడు వాయిదా వేసుకుంటాడు కాబట్టి వాడు ఏమంటాడంటే కాశీయాత్రకు వెళదామనుకున్నాను నేను ఒరిజినల్గా కానీ నీ నీ చెల్లెలు మంచి యువతి అందమైన యువతి ఆమెను వివాహం చేసుకుని కొంతకాలం సంసారం చేసి తర్వాత కాశీయాత్రకు వెళ్లాలని నువ్వు కోరుతున్నావు కాబట్టి నీ కోరికను మన్నించి నేను నా కాశీయాత్రను వాయిదా వేస్తున్నాను విడిచిపెట్టేస్తున్నాను అన్న అని వెనక్కి వస్తాడు కాబట్టి అజ్ఞానం అజ్ఞా అజ్ఞానులు వాళ్ళకి ఆత్మస్వరూపం గురించి ఏమీ తెలీదు లాంగ్ లైఫ్ ఉంది దీన్ని బతికేయాలి దీంట్లో ఇది చేయాలి అది చేయాలనే దృష్టిలో ఉంటారు వాళ్ళు జి జీవిషుణాం ఈ జ్ఞాననిష్ట సంభవమే కాదు కనుక వాళ్ళకేం చెప్పారు కుర్వన్నే వేహ కర్మాణి జి కర్మల్ని చేస్తూ ఇంకా వాటికి మళ్లీ వేరే ప్రయోజనము వేరే ఫలము ఆశించకుండా నీవు కర్మలని పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తూ బతుకు అని కర్మనిష్టము చెప్పారు దాంట్లో కర్మనిష్ట అని చెప్పారు దాంట్లో కర్మయోగాన్ని నేను ప్రవేశపెట్టాను ఎలా ప్రవేశపెట్టానంటే అక్కడ సన్నంతా ఉన్నది కోరికను బోధి కోరికను చెప్పే ప్రత్యయము సన్ ఆ సన్ను దేనికి వినియోగించారు జీవితం ఇచ్చేది అంటే బ్రతకద బ్రతకదలచుకున్నావు కాబట్టి కర్మలను చేయమన్నారు తప్ప ఇంకా మరింకా ఇతర కోరికలేం పెట్టుకోకు ఆ కోరిక అక్కడతో సరి ఇంక వేరే కోరిక ఏమి లేదు బ్రతికున్నాము లైఫ్ ఉన్నది లైఫ్ యొక్క యాక్టివిటీ ఉండాల్సిందే కాబట్టి యాక్ట్ చేస్తాము ఆ యాక్షన్ యొక్క ఫలమంతా కూడా ఈశ్వరులకు సమర్పితము అనే బుద్ధితో కర్మనిష్టను శ్రుతి బోధించింది ఇది కర్మనిష్టా ఉక్త ఇది ద్వితీయో వేదార్థ అది రెండవ వేదము యొక్క సందేశము దెన్ వాట్ అనయో నిర్విభాగో మంత్రద్వ్రదర్శిత బృహదారణ్యకేపీ ప్రదర్శిత ఈ విషయాన్ని బృహదారణ్యక శ్రుతి కూడా ఇదే విధంగా చెప్తోంది అని అంటున్నారు రేపు దీన్ని కంటిన్యూ చేయ పూర్ణమేవాశిష్యే శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి శ్రీకృష్ణాస్తూ <experiences>